కీర్తన మూడు వందల పద్నాలుగు ఇన్నిటానింతటా నిర్రవొకటే వినుని నామే వీరంబాయే నలినదళాక్షుని నామం కీర్తనము కలిగి లోకమునగలదొకటే ఇలనిదియే భజయం పగ పుణ్యులు చలగి తలప సంజీవనియాయే కోరిక అచ్యుత గోవిందాయని చిరులుతలపగం తెరవోకటం ఘోర తురితహర గోవర్ధనథర నారాయణ అనిం నమ్మగలిగే తిరువేంకటగిరిదేవుని నామము థర తలపగం ఆధారమిదేం గరుడధ్వజుని సుఖప్రద నామము నరుళకెల్ల ప్రాణము తానాయే